దీంట్లో మీకు రహస్యం చెప్తా మీరు గమనించండి ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి ఫిజిక్స్ లో పదార్థములు కదులుతో ఉంటే ఆ కదలికలను నిర్ధారించేటువంటి లాస్ ఏమిటి అంటే చెప్పచ్చు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది ఏమిటి లాస్ చెప్పచ్చు అన్ని లాస్లు చెప్పేవచ్చు కానీ మీరు ఫిజిక్స్ వాడి దగ్గరికి వెళ్ళి మాస్ అంటే ఏమిటో చెప్పు ఒక వస్తువుకి అది కదలకుండా ఓ చోట పడు లక్షణాన్ని మాస్ అంటారు బరువు అనకూడదు బరువు అంటే భూమ్యాకర్షణ శక్తి కూడా తోడైతే బరువు అవుతుంది దానికి మాస్ ఉన్నది అది ఏమిటో చెప్పు ఎనర్జీ అంటే ఏమిటో తిప్పు కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ వాటి మీద లాస్కు సూత్రాలు చెప్పేమంటే చెప్పేస్తాడు అసలు ఎనర్జీ అంటే ఏమిటో చెప్పు స్పేస్ అంటే ఏమిటో చెప్పు టైం అంటే ఏమిటో చెప్పు అని అడిగారనుకోండి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర అత్యంత మౌలికమైన విషయాల దగ్గరికి వెళ్తే సమాధానం ఉండదు ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్త కలిసి ఉండేప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి కీచులు ఆడుకోకూడదు ఒకళ్ళు కీచులు ఆడుకున్నా మళ్ళీ కలుసుకోవాలి అని బోధ చేసి వాళ్ళు చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ విషయాలన్నీ మాకు అర్థమైంది మంచిదే అసలు ప్రేమ అంటే చెప్పండి మీరు అని అడగండి మీరు చెప్పలేడ ప్రేమంటే ఏదో చెప్పలేదు ఏమంటే లడ్డు ఎలా ఉంటుంది తీంటుంది ఎలా చేయాలి అంటే ఇంత ముడుగు వ్యాఖ్యానం పుస్తకం రాసి పెడతారు తీయనా అంటే ఏమిటో చెప్పండి చెప్పండి తీపంటే ఏమిటోటండి తీపంటే తీపే అలా కాదు తీపంటే ఏమిటో చెప్పాలి కాబట్టి మేము బుద్ధి పదునైన బుద్ధి మాదిరి ఉంది మేము దాంతో ఏదైనా చెప్పేస్తాము అనే ఈ అభిమానము తగదు అది చాలా తప్పదు అని సంస్కృత సాహిత్యంలో ఈ అభిమానము ఎవరు మొదలుపెట్టారో తెలిసిన సాంఖ్యులు అంటే ఎవరు కపిలుడు కపిలుడు సాంఖ్య సూత్రకర్త తర్వాత వాటి మీద కారికలు రాసిన ఈశ్వర కృష్ణుడు ఇతర సాంఖ్య విద్వాంసులు ఇటువంటి అభిమానము కలిగి ఉండేవారు తర్వాత నైయాయికులు అంటే గౌతముడు ప్రశస్త పాదుడు ఉదయనాచార్యుడు మొదలైన మహా విద్వాంసులందరూ ఈ అభిమానాన్ని పెట్టుకున్నారు వైశేషికులు అంటే కణాదుడు కణాదు సూత్రాలకి భాష్యాలు వే రాసిన వాళ్ళు పెద్ద పండితులు ఉన్నారు వాళ్ళకే అభిమానం ఉండేది ఈ అభిమానం వాళ్ళ ఈ అభిమానంతో వాళ్ళు చాలా గొప్ప గొప్ప గ్రంథాలను వాళ్ళు నిర్మించినారు అయితే కొంతకాలం తర్వాత ఒక ఆయన లేచాడు ఎలా అయితే వెస్ట్రన్ ఫిలాసఫీలో అరిస్టాటిల్ స్కూల్ ని దుయ్యబట్టి కొట్టిపారేస్తున్నాడు ఇమాన్యుయల్ కాంత్ అనే మహాశయుడు అదేవిధంగా భారత దార్శనిక ప్రపంచంలో కూడా ఈ నైయాయికులు వైశేషికులు సాంఖ్యులు పెట్టుకున్నటువంటి అభిమానమును మేము దేన్నైనా నిర్వచిస్తాము అనే అభిమానమును హర్ష విష్యుడు అంటున్నాడు విషిరా అంటే అది గొప్పతనాన్ని చెప్పే పదం హర్షుడనే మహాత్ముడు హర్షుడంటే మహారాజు హర్షుడు కాదు హర్షుడనే ఓ రాజు ఉండేవాడు ఆయన కాదు శాతవాహన ఆ రాజు కాదు ఈయన బ్రాహ్మణుడు ఈయన క్షత్రియుడు కాదు ఈయన శ్రీహర్షుడు అంటారు ఇతను నై శృంగార నైధము అనే సంస్కృత కావ్యాన్ని వ్రాసినాడు మహాకావ్యం తర్వాత ఖండారేసడం కాదు శృంగార నేసడం అంటే శ్రీనాథుడు తెలుగులో శృంగార అనే పదాన్ని పెట్టినవాడు శ్రీనాథుడు అక్కడ సంస్కృతంలో నైషధుడు నలదమయంతి జరితము లేక నైషధము అని పేరు కరెక్ట్ ఆయన ఆయన ఖండన ఖండ ఖాద్యము అనే పుస్తకాన్ని ఒక దాన్ని వ్రాసుకున్నారు ఆ పదాలను అలాగే మీరు క్షీణించాలి దాన్ని మీరు ఆ కానీ కా చేసేస్తే పోయింది అక్కడ అలా చేసేయకూడదు కానీ కా చేయకూడదు కానీ కానేదానే అట్టబడతారు వీళ్ళు ఈ ఉచ్చారణ చేసేవాళ్ళు అన్ని మహాప్రాణవాలన్నింటినీ పాడు చేసి పెడతారు వినడానికి చాలా ఇప్పుడు చెంబో స్వయంబో అంటే అలా ఉంది మీకు ఏదో చెంబు అన్నట్టుగా పలకపోవడదు శంభులో బా వేరు శంభోలో బా వేరు బాకీ బాకీ తేడా లేదు భోజనం చేశారా అంటారా భోజనం చేశారా అంటారా భోనద్దు కాబట్టి ఖండన ఖండఖాద్యము ఖండఖాద్యం అంటే పటికి బెల్లం కాబట్టి పటికి బెల్లం తినడానికి కొంచెం ఓటుగా బెల్లం ఒక్కటే మామూలుగా మెత్తటి పా మైసూరు పాకు తిన్నట్టు కాదు నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూరు పాకు తిన్నట్టు ఉండదు పటికి బెల్లం తినాలంటే అది నోట్లో వేసుకోగానే ఆ క్రిస్టల్స్ నాలికకి అంగుడికి గుచ్చుకుంటూ ఉంటాయి అలా గుచ్చుకుంటున్నా దాని నుంచి ఒక తీయదనం వస్తుంది ఈ నొప్పిని ఆ తీయదనాన్ని కలిపి మీరు మేనేజ్ చేయగలగాలి అంచేతనే పటికి బెల్లం తినాలంటే కూడా కొంత ఓపిక ఉండాలి ఓపిక లేని వాళ్ళ ఆధునికులు పటికి వెళ్ళాలని తినలేరు అంటే అతను పూర్వం వాళ్ళకి పటికి వెళ్ళము ఒక ఖాద్యము అంటే ఒక స్నాక్ కిచెన్ ఉంది ఏమి తోచకపోతే ఒక పటికి వెళ్ళ ముక్క నోట్లో పెట్టుకున్నా ఇప్పుడు మీరు పెట్టుకోండి చూస్తాను ముందు ఏమనిపిస్తుందంటే ఒక చిన్న బులకరాయి నోట్లో చిన్న రాతి ముక్క నోట్ పిట్లో ఫీల్ అవుతాను ఆ తర్వాత కొంతసేపటికి కానీ దాని మాధుర్యం మీకు లభించదు అలాంటి పుస్తకం బతికి వెళ్ళాలంటది అంత తేలిగ్గా అది అర్థం కాదు ఖండన దాంట్లో ఈ అభిమానమును దేనినైనా మేము నిరూపించగలము అనే అభిమానమును ఆయన ఖండించి పారసాడు ఖండించి పారసే ఆయన ఏమని మీరు దేనిని నిర్వచించలేరు అని నిర్ధారించారు కాబట్ పృథివీ గంధవతి పృథివీ దాన్ని ఆయన ఖండించి ఈ నిర్వచనం నిలబడదు కొని ఇంకేదైనా నిర్వచనం చెప్తావా ఇది నిలబడదు ఇంకోటి పెట్టుకోని అక్కడ ఇంకోటి లేదు కొని నువ్వు పెట్టలేకపోవచ్చు ఇంకెవడైనా వచ్చి పెడతాడా అటువంటి ఛాన్స్ కూడా లేదు ఈ విధంగా మీరు దేవుణ్ణి నిర్వచించు కుదరదు జీవుల్ని దేని ఇదమిత్తంగా నిర్వచించటము సంభవము కాదు ఈ వాక్యం అలాంటిదంటే హైసన్బర్గ్స్ అన్సర్టెంటి ప్రిన్సిపల్ వంటిది హైసన్బర్గ్ అనే ఒక పెద్ద ఫిజిక్స్ సైంటిస్ట్ ఏమన్నా ఒక పార్టికల్ యొక్క మాస్ కానీ వెలాసిటీ కానీ ఇదమిత్తంగా నిర్ధారించుట సంభవము కాదు అని చెప్పారు మీరు మాస్ ను నిర్ధారిస్తే వెలాసిటీ తేడా వచ్చేస్తుంది వెలాసిటీ నిర్ధారిస్తే మాస్ తేడా వస్తుంది దీని మాస్ ఎంత దీని వెలాసిటీ ఎంత అని ఖచ్చితంగా చెప్పటము సంభవము కాదు అని చెప్పాడు ఫిజిక్స్ లో ఫిజిక్స్ అంటే మెషర్మెంట్ దేన్ని మెషర్ చేస్తారు దాని బరువు అదే మాస్ అంటే బరువు అని తీసుకొని దాని బరువు దాని కదలిక వాటినే కదా మెషర్ చేసేది మరి కాబట్టి నువ్వు మాస్ని కానీ కదలి వెలాసిటీని కాని ఖచ్చితంగా నిర్ధారించలేవు అని చెప్తే ఫిజిక్స్ వాడికి అర్థం ఏంటంటే వాడు చదివిన ఫిజిక్స్ ఇదే ప్రయత్నంలో చదువుతాడు అది సంభవం కాదు అంటే ఫిజిక్స్ యొక్క మౌలిక సిద్ధాంతాన్ని చూసిపుచ్చినట్టు అది హైసన్ బర్గ్ సంసత్ వాళ్ళు ఆనాటి వరకు సైన్స్ ఇస్ సత్యన్ అనే ధోరణిలో ఉండేవాడు వాటి సర్టనీ సైన్స్ ఇది కథ కాదు ఇది ఇది సైన్స్ ఇది ఇక్కడ సర్టనిటీ ఉంటుంది అనే ధోరణిలో ఉండేవారు ఆ ధోరణిలో ఉండగా హైసన్బర్గ్ వచ్చి దాన్ని పుట్టిపరచారు చాలా పెద్ద రివల్యూషనరీ సైంటిస్ట్ ఆయన ఈ ప్రైజ్ ఇచ్చారు హైసన్ ఈ మాట చెప్పినందుకు కాబట్టి నిర్వచించలేవు నిర్వచిస్తాను అని పూనుకున్న ప్రతివాణ్ణి ఈ హర్షవిశ్వరుడు అనగా శ్రీహర్షుడు ముట్టికాయలు వేసినాడు సుశిక్షిత హండే అర్థమని ఓకే కాబట్టి నిర్వచించటము సంభవం కాదు దేనిని మీరు నిర్వచించలేరు ఇంకా అలాంటిది అవిద్యను నిర్వచిస్తారా అది అసలే జరిగే కాదు వదని చెప్పాం గనక అర్థం చేద్దాం ఏ ఏకులు మొదలైనవారు అనగా కాంక్షులు నైయాయికులు వైశేషికులు మొదలైనవారు నిరుక్త ఖచ్చితముగా నిర్వచించుటయందు అభిమానం పొగరుమోతుతనమును దే కలిగి ఉన్నారో చేతు వారైతే హర్షమిశ్రాది పూజనీయుడ శ్రీహర్షుడు మొదలుగు వారిచే ఖండనాదవు ఖండన ఖండకాద్యము మొదలైన గ్రంథమునందు సుశిక్షిత గట్టిగా మొత్తికాయలు వేయబడినవారు దాని అర్థం అదే కరెక్ట్ ట్రాన్స్లేషన్ నిజంగా అయితే గట్టిగా బెత్తం దెబ్బలు వేయబడినవారు అదే అయిందిగా కాబట్టి దేనికి నిర్వచనం సంభవం కాదని శ్రీహర్షుడు నిరూపించారు ఆయన సిద్ధాంతం ఏంటో అనిర్వచనీయత్వమే సిద్ధాంతం అదే సిద్ధాంతం ఎందుకంటే ఈ జగత్తు మాయది మాయని నిర్వచిస్తారు ఉన్నదాన్ని నిర్వచిస్తారు కానీ మాయని నిర్వచిస్తారు ఇంద్రియ గోచనం ఏది సత్యం కాదు దాన్ని నిర్వచించడం సంభవం కాదు ఆయన కొట్టి ఇప్పుడు తీయదనం అంటే ఏమిటి తీయదనము లడ్డూలో ఉంటుందా నాలుగు మీద ఉంటుందా నాలుగు మీద ఉంటే మరి లడ్డూ ఎందుకు నాలుగు మీద తీయదనం అనుభవించదు లడ్డూలో ఉంటుందా లడ్డూలో ఉంటుంది ఏది లడ్డు చెట్లు పెట్టుకుని చూడండి తీయదనం ఏమైనా ఉందేమో నాకు చూపించాను ఓసారి ఆ తియ్యదనం ఏమిటా అంటే నాలుగు మీద పెట్టుకోండి మళ్ళీ నాలుగు సో ఈ విధంగా శ్రీహర్షుడు ఏం చేశాడంటే అసలు దేన్ని నిర్వచించడం కుదరదని కొట్టిపారేశాడు కొట్టిపారేసే అనిర్వచనీయము అని చెప్పారు శ్రీహర్షుడిని అడిగారు సరే మమ్మల్ని అందరినీ కొట్టిపారేశావు నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అడిగారు అంటే అన్నాడు నేను చెప్పదలుచుకున్నది ఏమీ లేదు అని చెప్పాడు అంటే నువ్వు నీ లక్ష్యం ఏమిటి మమ్మల్ని అందరినీ కొట్టిపారేయడమే నీ లక్ష్యమా నీకంటూ ఒక స్టాండ్ లేదా అంటే ఆయన అన్నాడు ఎస్ మిమ్మల్ని అందరినీ కొట్టిపారేయడమే నా లక్ష్యం తప్ప నేను స్వయంగా చెప్పదలుచుకున్నది ఏది లేదు అంచేత ఆయనకి వితండ అని పేరు పెట్టారు వితండవాదం తెలుగులో కూడా అలా అడ్డగోలుగా వాదించేవాళ్ళు వితండవాదము అది సంస్కృతం నుంచి వచ్చింది సంస్కృతంలో వాదము రెండు రకములు జల్పము వితండము జల్పము అంటే వాడి సిద్ధాంతం ఒకటి ఉంటుంది దాన్ని నిరూపించండి నిరూపించి ఎదుటివాడి సిద్ధాంతాన్ని కొట్టిపారేసి తన సిద్ధాంతాన్ని నిరూపించే ప్రయత్నానికి జల్పము అని తినదంటూ ఏం లేదు ఎదుటివాడిని కొట్టిపారేయడమే వాడి పని దాన్ని వితండము అంటారు వితండానికి చక్కటి దృష్టాంతం శ్రీహర్షుడు ఆయన మొత్తం ఖండన ఖండ కార్జ్యం గ్రంథం అంతా కూడా వితండ సిద్ధాంతానికే దృష్టాంత అవిద్య అంటే అనిర్వచనీ దీన్ని నిర్వచించేదేమి సంభవము కాదు మంచి శ్లోకం మీకు నేను చాలా చక్కటి బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను నిరుక్తమానం ఏ దే తార్కికాదయ హర్షమిశ్రా సో ఇన్సిడెంట్ అల్లి ఈ ఖండన ఖండ కార్జ్యం గురించి ఇంకొక మాట చెప్పేసి ముందుకు వెళ్తాం ఈ గ్రంథం మీద వాళ్ళు ఒక పరీక్ష పెట్టేవారు కాశీలో ఈ గ్రంథం మీద నిలబడి మాట్లాడగలగాలి ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకి ఒక బహుమానము షాల్లు కొంత ధనము ఇచ్చేవారు శృంగేరీ వాళ్ళు నిర్వహించేవారు ఈ పరీక్ష కాశీలో పెట్టేవారు ఎందుకంటే ఉత్తర హిందుస్థానంలో ఉండే మహావిద్వాంసులు కూడా వస్తారు ఆ పరీక్షలో మన ఆయన గారు కృతార్థులయ్యి ఆయన ఆ షాల్లు ఆ సొమ్ము పట్టుకొచ్చారు అప్పట్లో అప్పట్లో చెప్పుకునేవారు మొత్తం ఆంధ్రదేశానికి ఖండన ఖండ కార్ద్యంలో పరీక్ష లో నెగ్గిన వాడు ఈయన అని అలా చెప్పేవారు అదే ఒక ఇన్సిడెంటల్ గా మీకు నేను మనం చేశాను తరువాత శ్లోకం అచింత్య రచనా నిశ్యు మాయాదవైకం సుసుూయతే అయితే మాయ గురించి ఏదైనా ఫైనల్ మాట చెప్తారా లేకపోతే అలాగే గాల్లో వదిలిపెట్టేస్తారా దాన్ని అంటే ఫైనల్ మాట చెప్పినట్లు కాకుండా చెప్పే ప్రయత్నాన్ని విద్యారణ స్వామి చేస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కొద్ది వచ్చారు అచింత్య రచన శక్తి బీజం మాయా బీజం సత్ సేవా మాయ అనగానేమి అది విత్తనము వంటిది విత్తు విత్తు నుంచి చెట్టు పుట్టినట్టుగా మాయ మనం ఊహ చెయ్యడానికి కూడా వీలు లేని సంసారాన్ని అది కలిగిస్తుంది అలా తెలుసుకో అంటే మా ఆయన ఆ విధంగా తెలుసుకోవటం ఇప్పుడు త్రాడును చూసి సర్పమనుకోవడానికి అవకాశమే లేదసలు అటువంటి చోట ఊహకు అందరాని సర్పం అక్కడ సర్పం లేదు లేని సర్పాన్ని ఊహ కూడా చేయటానికి వీలు లేని సర్పాన్ని అక్కడ క్రియేట్ చేసి కూర్చోబెడుతుంది ఎలా క్రియేట్ చేసిందంటే మేము చెప్పలేదు అలాంటి ఒక క్రియేట్ చేసేటువంటి సామర్థ్యం సృష్టించే శక్తి ఆ విత్తు దాని పేరే మాయా అని తెలుసుకో ఇందుకే ఆయన మాయ గురించి ఏం చెప్పినట్టు అయింది మళ్ళీ మొదటికే మళ్ళీ అక్కడే మొదలుపెట్టి ఇదంతా తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాం కాబట్టి మా వల్ల కాదు బాబోయ్ అది అది చింత చేసి ఊహ చేసి బుద్ధితో దానిని నిర్ధారించుట సంభవము కాదు లేనివన్నీ కూడా కనబడిట్లా చేస్తూ ఉంటున్నది కాబట్టి ఈ కనబడేదానికంతకి అసత్య జగత్తుకు నిత్యా జగత్తు కంతకీ బీజము ఆ మాయయే అని నిశ్చయం చేసుకుని ఓ దండం పెట్టి కూర్చు అని చెప్తున్నాడు ఈ మాయ అనుభవానికి రావద్దా ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మాయని నిర్వచించుము అంటే కుదరదు అయితే ఇంతటి మరి అయితే మాయ గురించి ఎందుకు మాట్లాడ్డం నిర్వచించడం సంభవము కానప్పుడు దాన్ని పక్కన పారాయి దాన్ని చర్చ ఎందుకు పెట్టావు అంటే అది అనుభవంలో ఉంది నిర్వచించడం అయితే సంభవము కాదు గాని ప్రతివాడిగా అనుభవంలో మాత్రం ఉంది అనుభవంలో ఉంది అది ఏమిటో చెప్పండి మాత్రం ఎవడో చెప్పండి అనుభవంలో అందరికీ అది ఎప్పుడు అనుభవానికి వస్తుంది అంటే నిద్రావస్థ ఎందు సుషుప్తి ఎందు అనుభవానికి వస్తుంది సుశుప్తి ఎందు ఎలా అనుభవానికి వస్తుంది అంటే సో ఈ కనబడే జగత్తంతా కూడా ఆ బీజ ఆ విత్తులోంచి వచ్చింది ఆ మాయా అనే విత్తులోంచి వచ్చింది ఆ విధంగా అనుభవానికి వస్తుంది సుశుద్ధిలో ఎలా అనుభవానికి వస్తోంది ఏమీ తెలియదు అనే విధంగా అనుభవానికి వస్తుంది అంటే ఏమిటి కనపడే జగత్తుకంతకీ బీజము ఆ ఏమీ తెలియని అనుభవమా అవును ఎందుకంటే పాముకి బీజం ఏమిటి పాము ఎక్కడి నుంచి పుట్టింది తెలియని దానం నుంచి పుట్టింది కాబట్టి పాము పుట్టిందంటే పాము పుట్టడానికి బీజం ఏమిటో తెలుసిన తెలియని దానము అది త్రాడు అని తెలియకపోవడం నుండి బాగుంటుంది ఇప్పుడు ఆ కన్యాశుల్కంలో ఆ సీసాలో దెయ్యాన్ని పెట్టి వాడు జాగ్రత్తగా బరువైన దాన్ని మోసుకెళ్లి యాభై రూపాయలు వసూలు చేసి భూస్థాపితుంది అదంతా ఎక్కడి నుంచి వచ్చిందది ఆ లుబ్ధావధానులు గారా ఆయన తెలియని దానము అమాయకత్వము మూర్ఖత్వం నుంచి వచ్చింది అమాయకత్వం కాదు మూర్ఖత్వం నుంచి పుట్టింది అదంతా ఆయన ఒక్కటిసారి తెలివైన వాడైతే అదేమీ ఉండదు అంచేతనే ఈ మ్యాజిక్ చేసేవాళ్ళు కూడా ఎవరైనా మ్యాజిక్ రహస్యం తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళతో మాట్లాడి ముందే మీరు మధ్యలో ఇంట్లో ఫేర్ కావద్దు సుమాండి అని చెప్తారు అని చెప్తారు ఒక ఆయన నా దగ్గరకు వచ్చాను నేను ఇక్కడ వేదాన్ని వేద ప్రవచనం ఏర్పాటు చేస్తున్నానండి మీరు కూడా తమరు కూడా వచ్చి దాన్ని మీరు ఆశీర్వదించాలి అని అంటే నేనున్నాను నేను వేదం చదువుకున్నానండి అంటే క్షమించండి మీరు రావద్దు మీకు దయ ఆశీర్వదించండి లేకపోతే మానేయండి కానీ మీరు మాత్రం రావద్దు అని చెప్పాను నిజంగా అప్పుడు నేను ఆయన్ని పిలిచి వంద రూపాయలు ఇచ్చి పంపించాను పాపం ఆయన వచ్చిన దానికి ఏదో ఇచ్చి పొందాను వృత్తిని ఎందుకు పంపించాలి ఆయన పాపం ఏదో రూపాయలు సంపాదించుకుందామని వచ్చారు కదా వృత్తి చేతులతో ఎందుకు పంపించాలి అని వాళ్ళిద్దరు వచ్చారు చో రూపాయలు ఇచ్చి వెళ్ళిరండి అంటే వాళ్ళు చాలా సంతోషం మీ దగ్గర మేము నోరు గొప్పం అని చెప్పారు నిజంగా లోకం అలా ఉంటుంది నేను వేదం చదువుకున్నాననేప్పటికీ ఆయన సాష్టాంగ పడిపోయాడు శరణాగతి చేసినాడు ఇంకా మాట్లాడలేదు నేను చదువుకోని వాళ్ళని అయితే మటుకు ఆయన తాండవం చేసేస్తుంది ఇంకా ఏ మంత్రాలునే చెప్పేస్తుంది ఇదంటాడు అదంటాడు ఏవేవో చెప్పేస్తుంది వీళ్ళు చెప్పే మంత్రాలు వాళ్ళు ఇల్లిటరేట్ కలు వాళ్ళకి ఏమీ కాదు టీవీ ఛానల్లోకి వచ్చేసి చెప్పేస్తా ఉంటాం ఈ టీవీ ఛానల్స్ ఏం చేశాయంటే మతాన్ని హైజాక్ చేసుకోవాలి ఇంకా మతం ఏం మీద లేదు అనేది మతం అంటే మతం అంటే టీవీ ఛానల్స్ ఇంకేం మీద లేదు మతం మతం గురించి కొంచెం బాగా లోతుగా తెలుసుకున్న వాళ్ళు నోలు పూసుకున్న మూల కూర్చొని కాలక్షేపం చేసుకుంటున్నారు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఊరేగి ఊరేగేస్తున్నారు పట్టుకో కాబట్టి మాయ మాయ ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది మాయా అనే బీజం నుంచి మాయకి మాయ అంటే లేనిది కానవచ్చుట లేనిది అనుభవం అనుకు వచ్చుట దానికి మూలమేమి తెలియనిదనం మీరు తెలియని వారై ఉండాలి అప్పుడే లేనిది అనుభవానికి వస్తుంది మీకు దెయ్యానికి దెయ్యం మీకు అనుభవానికి వచ్చి వచ్చిందండి మీరు అజ్ఞానులై ఉండాలి దయ్యం అనుభవానికి రాదు ఊరికే దెయ్యం దృష్టాంతంగా చెప్తాను మిగతావన్నీ మీరే ఊహించుకోండి మిగతా మీరే ఊహించుకోండి మీరు బేసికల్ గా అజ్ఞానులు అయి ఉంటేనే ఈ నాటకాలను అన్నిటిని కూడా అలా నెట్టి పెట్టుకుని మోస్తూ ఉండాలి వీళ్ళందరినీ మోస్తూ ఉంటారు జనులు మోస్తూ ఊరేగిస్తూ వాళ్ళకి శాలుగులోవి కప్పి వాళ్ళకి దక్షిణలోవి ఇచ్చి మోస్తూ ఉంటారు జనులు అలా ఎందుకు మోస్తున్నారో తెలిసినా వాళ్ళకి తెలియకపోవడదు తెలియని దానము అనే అది ఉండాలి అప్పుడు మాత్రమే ఈ వేషాలన్నీ నడుస్తాయి తెలుసున్నవాడి దగ్గర ఈ వేషాలు ఏమీ నడవ ఈ తెలియని వాళ్ళు ఏం చేస్తారో తెలుసిన తెలుసున్నవాడు కనుక తారశిల్లితే శరణాగి చేసేస్తారు చేసేసి ఆయనకి దండం పెట్టి పక్కకు పెట్టేస్తారు లేదా పట్టుకుని మొత్తం అక్కడి నుంచి పోసేస్తారు శరణాగం చేస్తే అలాగే కుదరదన్నాడు అనుకోండి వాళ్ళు నలుగురు ఎదుగురు వచ్చేసి వీళ్ళని ముట్టికాయలు వేసేసి మొత్ేసి కాళ్ళ విరిచేసి పక్కన పారేసి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు నడిపించేస్తారు లోకము ఒక అజ్ఞానం విలాస లోకంలో మీకు అనుభవానికి వచ్చే వ్యవస్థలన్నీ కూడా అజ్ఞానం నుంచి పుట్టినవే అది మీకు అనుభవానికి మీకు దృష్టాంతం కావాలనుకుంటే మీకు అనుభవానికి వచ్చే ఈ మిథ్యా జగత్తు ఈ మిథ్యా సంసారం అంతా కూడా అంటే నిద్ర లేస్తూనే ఇది నా ఇల్లు అంత లేస్త మిథ్య సత్యం కాదు ఇది నా భార్య వీళ్ళు నా పిల్లలు ఇది నా డబ్బు అంత లేస్తారు లేచి తాండవం చేసేస్తాడు అదంతా మిథ్య ఇంతటి మిథ్య ఎక్కడి నుంచి పుట్టిందంటే మా ఆ బీజం ఈ మాయకంటకి బీజం ఒకటం ఎక్కడున్నా బీజం అంటే చూడు నిద్రావస్థలో నీకు బాగా అనుభవానికి వస్తోంది చూసుకో కరెక్టే మరి నిద్రావస్థలో ఏమీ తెలియకుండా నిద్రపోయాను అనే అనుభవం ఉంది కదా దాని నుంచే పుట్టింది కదా ఈ సంసారం ఎందుకంటే నిద్ర లేస్తూనే వచ్చింది అది ఇప్పుడు విత్తు పగిలినప్పుడు మొక్కొచ్చినట్టుగా నిద్ర పగిలి సంసారం వచ్చింది కాబట్టి నిద్రావస్థలో ఈ మాయా సంసారానికి ఈ మాయా జగత్తుకి బీజము కాబట్టి కవి అన్నాడు జగమే ఎంత బాగా నడుచు నాకు మహాసంతోషం ఆ కవి అది ఎవరు ఆచార్య ఆశ్రేయం ఎవరో ఉన్నారు జగమే మాయా మృతుకే మాయా వేదాలలో సార వింటే కరెక్ట్ అది రాష్టర్ రాశార రంగాజాబు గారాయి వైసీపీ సముద్రాల లక్ష్మణయ్య గారు వేరు మారా ఆయన మంచి విద్వాంసం ఆయన వేరు సముద్రాల రాఘవా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమంతే ఈ మాయ యొక్క బీజం మీకు అనుభవానికి రావాలంటే నిద్రావస్థలో వస్తుంది అదేమిటండి నిద్రావస్థలో ఏమీ తెలియదుగా ఏమీ తెలియకపోవడమే దీనికి బీజం చాలా మంచి శ్లోకం అంటే దీంట్లో ఇంకో చర్చ ఇప్పుడు నిద్రలేస్తారు సంసారం వస్తుంది ఈ సంసారం అనేక రూపాల్లో ఉంటుంది ఈమెకి నేను భర్తను అది ఒక మాయ వీడికి నేను తండ్రిని అది రెండో మాయ ఈ ఇల్లు నాది అది మూడో మాయ కాబట్టి ఇన్ని మాయలకి ఎన్ని బీజములుంటాయి అంటే ఇన్ని మాయలకి ఒక్కటే భీస్తున్నాడై ఎందుకంటే ఇది నా ఇల్లు చేత అలా అంటున్నాడు ఈమె నా భార్య అంటే తెలియకపోవడం చేత అలా అంటున్నాడు వీడు నా కొడుకు అంటే తెలియకపోవడం చేత అలా అంటున్నాడు అని బీజం ఒక్కటే ఉంటుంది కొమ్మలో అనేకం ఉండొచ్చు అదంతా ఈ శ్లోకమే చెప్తున్నారు అందాము అచింత్య రచనాశక్తి బీజం ఊహకు అందని విషయములను రచి తయారు చేసే శక్తికి విత్తు మాయా నిశ్చయించుకును అచంత్య రచనాశక్తిమతీజం కారణం శైవం ఆయేత్యర్థ అంటే ఏం చేశాడు అక్కడ కారణ కార్యాలను కలిపేసి చెప్పాడు ఆ కారణమే ఈ కార్యమైనది అని కలిపి చెప్పాడు ఓకే విత్త అన్నట్టుగా కలిపి చెప్పాడు ఆయన గముని గముని వ్యాఖ్యానం చూశాను రామకృష్ణ రామకృష్ణని ఆయన రాసిన వ్యాఖ్యానం సంస్కృత వ్యాఖ్యానం ప్రసిద్ధమైన అది ఏకమేవ ఒక్కటి మాత్రమే సుషుప్తౌ బాఢనిద్రయందు అనుభవము నత్యున్న అచిన్యరచనాశక్తి మాయాబీజం తదేకం సుసువూయ ీ ఇవ ద్రుము తస్మాదశేషనాస్థితస్వప్నజత్ బిజే ఇవా ్రుమోదు బీజే తస్మాత్ అశేషజ్రథిత బీజే విత్త ద్రుమ ఇవ చెబలే తందు జాగ్రస్ ఇప్పుడు మీకు తెలివి వచ్చిందనుకోండి జాగ్రత్త అవస్థ ప్రారంభం జాగ్రత్త ఏముంటుంది సంసారం సంసారం ఉంటుందంటే ఏమిటి ఏదో సారవంతమైనది ఏదో ఉందనుకున్నారు అసత్యమంతా ఉంటుంది మీ జాగ్రత్త సత్యమన దగ్గరి మీకు ఏదైనా తోస్తే నాతో సారి చెప్పండి నేను విన్నామనుకుంటున్నాను సత్యమా అసత్యమా ఈ ఊరు నాది ఈమె నా భార్య వీడు నా కొడుకు నేను ఈ దేహము నేను కర్తను భోక్తను అంత అసత్యం ఏది సత్యం జాగ్రత్త సంసారంలో ఏది సత్యం మరి ఇంతటి అసత్యము ేన్ నుంచి పుడుతుంది తెలియని ధనము ఆ మాయాబీజము పుడుతుంది అలాగే పుట్టింది స్వప్నంలో ఏమన్నా స్వప్నం గురించి మీకు నేను ఇంత వ్యాఖ్యానం చేయడానికి స్వప్నంలో నేను ఒకసారి స్వప్నంలో విమానం ఎక్కి ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ పాఠాలు చెప్పి మళ్ళీ వాపస్ వచ్చాను ఏమంట ఈ విమానం ఏమిటి అసత్యం ఎక్కడనో సత్యం ఆశ్చర్య అసత్యం పాఠాలు చెప్పడం అసత్యం తిరిగి రావడం అసత్యం ఈ ఎంతటి అసత్యము ఎక్కడి నుంచి పుట్టింది ఆ తెలి అనిదానము అనే బీజం నుంచి పుట్టింది కాబట్టి అది జాగ్రత్త అవస్థనావచ్చు స్వప్న అవస్థ కావచ్చు ఏమీ లేదు రెండు కల్పితము లేదు రెండు అసత్యము లేదు కాబట్టి కొమ్మాలతో చెట్టు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది బీజం నుంచి పుట్టింది కుట్టడానికి ముందు ఎక్కడుంది ఆ బీజం నుందే నుండింది అలాగే ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలు రెండూ కూడా కుట్టడానికి ముందు ఆ సుశుప్తి బీజరూపమైన మాయందు విలీనమై ఉండెను కాబట్టి నిద్రలు వేసుకునే ఇది నా ఇల్లు అనే అన్నాడు అంటే ఆ బీజంలో ఆ వాసన ఉండు ఉండాలి ఇది నా ఇల్లు వాసన ఉండుండాలి లేకపోతే నిద్రలేసుకునే నా ఇల్లు అంటారు నిద్రలేస్తూనే కాఫీ తాగాలి అనుకున్నాడు అంటే ఆ కాఫీ సంస్కారం కాఫీ వాసన వాడిలో ఉందన్నమాట నిద్రలు వేస్తూనే నిన్న సగం సగం దెబ్బలాడే దెబ్బలాటని మళ్ళీ అందుకుని మళ్ళీ ఇప్పుడు పెట్టాడు అంటే ఈ కలహ వాసన నా నిద్రావస్థలో ఉంది అనమాట కాబట్టి ఈ వాసనలన్నీ ఉండబట్టే ఇవన్నీ జాగ్రత్త అవస్థలో ప్రకటన ఉంటాయి ఈ వాసనలన్నిటినీ తనలో నింపుకుని కూర్చున్న ఆ మాయాబీజము అది మీకు ఎప్పుడు అనుభవానికి వస్తోంది గాఢ నిద్ర అనుభవానికి వస్తోంది తస్మాత్ అందువలన అశేష జగత సకలమైన సంసారము యొక్క వాసన వాసనలు తత్ర మాయా బీజమునందు సంస్థిత గట్టిగా నిలిచి ఉన్నవి కాబట్టి మాయా అన్న మాయా అంటే జాగ్రత్త అవస్థ మాయా స్వప్నావస్థ మాయా మాయాబీజం అంటే సుశక్తి వ్యవస్థ ఒకప్పుడు దాన్ని కూడా మాయే అంటాడు కారణాన్ని మాయ అంటాడు కార్యాన్ని మాయ అంటాడు ఆ సందర్భాన్ని బట్టి ఆ ప్రయోగము ఉంటుంది కాబట్టిాగ్రదవస్థలో వాసనలన్నీ అజ్ఞానము లేక మాయ నుండి పుట్టినది మాయా జాగ్రత్త అవస్థ అంతా మాయా అది అజ్ఞానమనే మాయాబీజం నుంచి వచ్చినది స్వప్నావస్థ కూడా అట్టిది స్వప్నావస్థ అట్టిదని చెప్పక్కల అందరికీ తెలుస్తూ ఉంటుంది జాగ్రత్త అవస్థ అత్యదని చెప్పాలి స్వప్నావస్థ అట్టిది అని ఎందుకు తెలిసిందో తెలుసునా స్వప్నంలో ఉండగా స్వప్నావస్థ అసత్యమో వాడికి తెలియదు స్వప్నం నుంచి బయటకొచ్చి అంటే స్వప్న పురుషుడు పోతాడు స్వప్నాభిమాని విడి చూస్తాడు స్వప్న పురుషుడు వేరు స్వప్నాభిమాని వేరు స్వప్నాభిమాని అంటే మొత్తం స్వప్నావస్థంతా నాది అనుకుని స్వప్నం నుంచి అనుకునేవాడు స్వప్నాభిమాని స్వప్నంలో ఏముంటాయి స్వప్న పురుషుడు అంటే ఏదో ఒక వ్యక్తి రూపంగా ఉంటాడు స్వప్నంలో స్వప్న జగత్తు స్వప్నాభవము ఇవన్నీ ఉంటాయి ఆ స్వప్న జగత్తు యొక్క అనుభవం కాని స్వప్నాభిమాని స్వప్నంలో ఉండడు స్వప్నం నుంచి నేను ఆ స్వప్నం చూశాను ఆ స్వప్నంలో నేను బలానా విధంగా ఉన్నాను ఆ జగత్త నేను అనుభవించాను సుఖాన్ని దుఃఖాన్ని అని వీడడానికి స్వప్నాభిమాని కాబట్టి స్వప్నాభిమాని స్వప్నావస్థ నుంచి బయటపడిన వివేకవంతుడు ఆ విధంగా మీరు జాగ్రత్త అవ్వాలి జాగ్రత్త జాగ్రత్త ఐటంటి పురుషుడు నేను జాగ్రత్త పురుషుడను అంటే అర్థండు చూసిన ఇది నా ఇల్లు ఈమె నా భార్య నా పిల్లలు అది జాగ్రత్త పురుషుడంటే అది కల్పితము ఈ విధంగా జాగ్రత్త పురుషుడితో సహా ఈ మొత్తం జాగ్రత్త అవస్థ అంతా అనుభవానికి వస్తోంది అని తెలుసుకున్నవాడు వాడు జాగ్రత్త అభిమాని అయి ఆ జాగ్రత్త యొక్క బంధం నుంచి బయటపడిపోతాడు సరే మొత్తానికి ఇదంతా తెలుసున్న విషయమే కనుక ఆ స్వప్న జాగ్రత్త ఆ అసత్యావస్థలకి అది అసత్యములు సత్యములు కాదు ఈ అసత్యములు ఎక్కడి నుంచి పుట్టాయి అంటే అసత్యములోకే మాయా అని పేరు ఈ మాయా బీజము మీకు సుశుప్తి అందు బాగా అనుభవానికి వస్తుంది ఈ అసత్యము ఇలాగే ఎందుకు పుట్టాలి ఇప్పుడు త్రాడునందు ఎందుకు కనపడాలి అంటే వీడికి పామువాసన ఉండాలి పాముభయము పామువాసన ఉండాలి ఉంటుంది మన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ పాము భయాన్ని పెట్టేస్తారు పేరు పెట్టేప్పుడు రామకృష్ణ సుబ్రహ్మణ్య సోమయాజే అని పేరు పెడతారు ఏ నాగ కూడా పెట్టరా అంటారు ముసలమ్మగారు అప్పుడు రామకృష్ణ నాగ సోమయాజ సుబ్రహ్మణ్య అంటే నాగే రామకృష్ణ సోమయాజే అని పేరు పెడదామనుకుంటే తల్లిదండ్రులు ఆ ముసలమ్మగారు ఏమంటారు అంటే నాగ కూడా పెట్టరా అంటే రామకృష్ణ నాగ సోమయాజని పెట్టరు ఆ నాగకే అక్కడ సందర్భం ఏమి ఉండక్కలేదు అయితే పోని పండిని పెట్టు లేకపోతే శేషాన్ని ఎక్కడో చోట ఇంత పాములు బాగా వేయాలి ఎక్కడో ఒకటి పాములు ఉండాలి పాములు అండి అసలు నేను అయ్యప్ప దేవాలయానికి వెళ్ళాను ఆ దేవాలయం కేరళ స్టైలు అయ్యప్ప దేవాలయం ఉంటాయి పెంకుటీళ్ళు స్టైల్లో ఉంటుంది పెంకుటి నాలుగు కోణాలుంటాయి నాలుగు కోణాలుంటాయి కదండి కదా ఈ చూరే ఆల్డాయి ఇంకో చూరు ప్రారంభం చోట కోణం ఉంటుంది అలాంటివి నాలుగుంటాయి పెంకుటిళ్ళకి నాలుగు కోణాల్లోనూ ఇంతంత పావులు పాము బొమ్మలు ఎందుకురా ఈ పావులేమిటి అంటే అంతేది పావులే అసలు మతం లేదు కాబట్టి వీడికి త్రాడు చూసిటప్పుడల్లా పావే కనపడుతుంది వాడికి ఎందుకంటే వీడి పావు పాము అని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అదే వాసన పెట్టుకుంటే ఏం కనపడుతుంది పాము అలా పావులు కలిగి కనపడుతూ వాసనలు అలా ఉంటాయి డబ్బు వాసనకి డబ్బు కనపడుతుంది డిమానిటైజ్ అయిపోయి అవతల పారేసిగా ఆ కాగితాలే కనబడుతూ ఎవరి కూడా వాడి వాసనలు అంతే కాబట్టి ఈ సకల జగత్ యొక్క వాసనలు ఆ మాయాబీజమునందు గట్టిగా విలీనమై ఉంటాయి జాగ్రత్త ్రుమదశేషజత వాసనాస్త్రథితమూర్ణి దశ్యేర్ణశమ పూర్ణమే అవశిష్య